నోట నాలుగు గాఢనిద్రయుగాదు ఘన గాదు ఊరుకొనుటగాదు ఊహగాదు పగలు రేయిగాదు పరమాత్మ రూపంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చెట్టుకు తాట అనగా బెరడు అనుబంధమై ఉన్నట్లు శరీరములోని జీవాత్మకు శక్తి రూపములో అనుబంధమై ఉన్న ఓ ఆత్మ వినుము మూడవ ఆత్మయైన పరమాత్మను నిద్రతో పోల్చిచూచితే గాఢనిద్రయూకాదు మెలకువతో పోల్చిచూచితే ఘన జ్ఞప్తియూ కాదు ఏమీ చేయక ఊరకుండుటేమోనని ఊరకుండినా అదియూకాదు చేస్తే పనియూగాదు మనస్సూ కాదు మనో ఊహ అనుకునేదానికి ఊహయూగాదు కాలమును కొలచు పగలూ పగలు పోల్చిచూసినట్లయితే రేయి రేయిగాదు పరమాత్మ ఇటువంటిది అని చెప్పుటకు ఏ దానికీ పోలిక లేనిదై ఎటువంటి నమూనాలకూ ఊహలకు అందనిదై ఉన్నది ఇంకా వివరముగా చూచినట్లయితే క్రిందిపద్యము గమనించుము